కీర్త్న యాఫై ఏడు గోవిందేల్కొనవయ్యా కావించి భోగము కడమానికు నీకు కమల జచల్ల నికూగిటదగిలి సమరతిపాయ గలవు కమల భవాదులు కడును తింపగ విమలపుసయనము విడవగలేవు బూసతి తోడుత పొందులు మరిగి వేసరవిదే నీ వేడుకల వాసవ ముఖ్యులు వాకిటనుండగా పాసి ఉండనని పవళించేవు నీలా మనస జలీలలు దగిలి ఆలితోడమానగలేవు వేలాయను శ్రీ వెంకటనాథుడ పాలించి దాసుల బ్రతికించగను